కంటిమిద ఈ అర్థము ఘన నిధానముబలెన్ అంటెను నీ కృపమల్ల ఆతుమలో నాకును కన్నులెదిటే జగము కాణాచి గడించేమంటే నిన్ని బ్రహ్మాండములేగ ఇంతక తొల్లి పన్నిన కాణాచి నీ పాదములందు గడించియున్నవారు సనకాది యోగీంద్రవర్యులు కంటిమిదీ అర్థము ఘన నిధానముబలెన్ నీ కృపమల్ల ఆతుమలో నాకును గొందిినే బ్రహ్మపట్టము గోరి జపిించుమంటే ఎందరు బ్రహ్మలు చనిరింతక తొల్లి ఇందు నీలోకమే ఇరవుగా జపించి అందిరి నీ పదము ప్రహ్లాద నారదాదులు కంటిమిదయీ అర్థము ఘన నిధానముబలెన్ అంటెను నీ కృపమల్ల ఆతుమలో నాకును కాంతులు మించినయట్టి కాయసిద్ధి గోరేమంటే ఎంత సృష్టిచనెనో ఇంతకతుల్లి చెంత శ్రీవెంకటేశ్వరు సేవాసిద్ధి అడిగి సంతోషమున బుందిరి సర్వ నిత్యముక్తులు కంటిమిదే ఈ అర్థము ఘన నిధానము వలె అంటెను నీ కృపవల్ల నాతుమలో నాకును